యూనిట్ ట్వంటీ టూ లెసన్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ స్టార్ట్ శర్మగారు ఈ వీధిలో మా అమ్మాయి వాళ్ళ ఇల్లుంది మా అల్లుడు రేపు ఢిల్లీ వెళ్తున్నాడు అతనితో మా అబ్బాయి కూడా వెళ్తున్నాడు ఇంటి దగ్గర ఎన్ని గంటలకు బయలుదేరతాడో కనుక్కుని వద్దాం రండి మీరు వెళ్ళిరాండి నేను మెల్లగా వెళుతూ ఉంటాను ఇటువైపు వెళ్లవచ్చా అటు వెళ్ళకూడదు అది వన్వే ట్రాఫిక్ అలాగా అందుకే చెప్తున్నాను ఇద్దరం కలిసి వెళ్దాం రండి నా చెప్పులు తెగాయి ఇంతలో వాటిని కుట్టడానికి ఇక్కడ ఇస్తాను మీరు చూసి రండి ఎక్కువ ఆలస్యం చేయవద్దు పదండి ముందు మీ పని అయిన తర్వాత ఇద్దరం కలిసే వెళ్దాం ఢిల్లీకి ఇద్దరూ ఒకే పని మీద వెళుతున్నారా లేదు అల్లుడి పని వేరు మా అబ్బాయి పని వేరు స్టార్ట్ శర్మగారు శర్మగారు ఈ వీధిలో మా అమ్మాయి వాళ్ళ ఇల్లుంది ఈ వీధిలో మా అమ్మాయి వాళ్ల ఇల్లుంది మా అల్లుడు రేపు ఢిల్లీ వెళ్తున్నాడు మా అల్లుడు రేపు ఢిల్లీ వెళ్తున్నాడు అతనితో మా అబ్బాయి కూడా వెళ్తున్నాడు అతనితో మా అబ్బాయి కూడా వెళుతున్నాడు ఇంటి దగ్గర ఎన్ని గంటలకు బయలుదేరతాడో కనుక్కుని వద్దాం రాండి ఇంటి దగ్గర ఎన్ని గంటలకు బయలుదేరతాడో కనుక్కుని వద్దాం రాండి మీరు వెళ్ళి రాండి మీరు వెళ్ళిరాండి నేను మెల్లగా వెళుతూ ఉంటాను నేను మెల్లగా వెళుతూ ఉంటాను ఇటువైపు వెళ్ళవచ్చా ఇటువైపు వెళ్ళవచ్చా అటు వెళ్ళకూడదు అటు వెళ్ళకూడదు అది వన్ వే ట్రాఫిక్ అది వన్ వే ట్రాఫిక్ అందుకే చెప్తున్నాను అందుకే చెప్తున్నాను ఇద్దరం కలిసి వెళ్దాం రాండి ఇద్దరం కలిసి వెళ్దాం రాండి నా చెప్పులు తెగాయి నా చెప్పులు తెగాయి వాటిని కుట్టడానికి ఇక్కడ ఇస్తాను ఇంతలో వాటిని కుట్టడానికి ఇక్కడ ఇస్తాను మీరు చూసి రండి మీరు చూసి రండి ఎక్కువ ఆలస్యం చెయ్యవద్దు ఎక్కువ ఆలస్యం చెయ్యవద్దు పదండి పదండి ముందు మీ పని అయిన తర్వాత ఇద్దరం కలిసే వెళ్దాం ముందు మీ పని అయిన తర్వాత ఇద్దరం కలిసే వెళ్దాం ఢిల్లీకి ఇద్దరు ఒకే పని మీద వెళుతున్నారా ఢిల్లీకి ఇద్దరు ఒకే పని మీద వెళుతున్నారా లేదు లేదు అల్లుడి పని వేరు మా అబ్బాయి పని వేరు అల్లుడి పని వేరు మా అబ్బాయి పని వేరు ఎక్కువగా కాఫీ సినిమాలు చూడకూడదు అన్నం తిను ఎక్కువగా అన్నం తినకూడదు ఆటలు ఆడు ఎక్కువగా ఆటలు ఆడకూడదు ప్రయాణం చెయ్యి ఎక్కువగా ప్రయాణం చెయ్యకూడదు ఎక్కువగా రవితో మాట్లాడకూడదు రెస్పాన్స్ డ్రిల్ ఏమండి ఈ రోడ్డు మీద నడవచ్చా ఆ రోడ్డు మీద నడవకూడదు ఏమండి ఈ నీళ్లు తాగవచ్చా ఆ నీళ్లు తాగకూడదు నేను శర్మతో మాట్లాడవచ్చా నువ్వు శర్మతో మాట్లాడకూడదు లోపలికి రావచ్చా లోపలికి కలం రాకూడదుసుకోవచ్చా తీసుకోకూడదు అని చెప్పుర్మను పాలు తాగు తావద్దు అని చెప్పు శర్మను తలుపు వెయ్యవద్దని చెప్పు సినిమా చూడు శర్మను సినిమా చూడవద్దని చెప్పు ఇంటికి వెళ్ళు శర్మను ఇంటికి వెళ్లవద్దని చెప్పు చదరంగం ఆడు శర్మను చదరంగం ఆడవద్దని చెప్పు